స్తోత్రం పరిషుదుగా మేమల రాజానికి వందనాలు ఏ రాజానికి స్తోద్రం దేవా క్రిస్త రాజానికి వందనాలు ఎక్కడ నీ నామంలో దేవా అక్కడ మీరు ఉంటారా దేవా దేవా మా మా కొరకును భూమికి వచ్చిన దేవా మా కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మన రక శిక్షణస్తులలో భరించడం బట్టి నీకు వందనాలు తల్లి దినమంతా మమ్మల్ని కాచి కాపాడి దేవానికి స్తోద్రం దేవా సాయంకాలం సమయంలో సమయం ఇచ్చిన దేవానికి వందనాలు ఏ సజా నెక్కిస్తూ దరం దేవా ముఖ్యంగా దేవాన్ని ఎక్కిస్తూ దరం దేవా మీటింగ్ లో మరి దేవ మీరే త్రోడ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి పాటల ద్వారా మహిమ పొందండి ప్రాణం ద్వారా మీరు మహిమ దీపానికి చేసుకుని నామానికి మహిమ కల సహాయం చేయించామని నామ తండ్రి ఆమె దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు ఏదేనులో ఆదాముతో నుండి నులో దాముతో నుండి ఆనకు తోడానే ఆనకుతో తోడానే గెన్ దీర్ఘ దర్శకులతో నుండేను దీర్ఘ దేవుని గలవారు తోడనున్నాడు దేవోడు మనకు ఎల్లప్పుడు దేవోడు మనకు ఎల్లప్పుడు తోడూగనున్నాడు దైవాజ్ఞను శిరసా వహించి దైవాజ్ఞను శిరసా దివ్యముగా బ్రాహము దివ్యముగా బ్రాహము కన్న కుమారుని కండించుటకు కన్న కుమారుని కందించుటకు ఖ్గము నెత్తి ఉన్నప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు యోసేపు స్వేశించబడినప్పుడు యోసేపు ద్వేషించబడినప్పుడు గోతిలో త్రోయాబడినప్పుడు గోతిలో త్రోయాబడినప్పుడు చోదనలో చెరసాలయందు శోధనలో శిరసాలయందు తిమాసన మీ కీనప్పుడు తోడనున్నాడు మనకు ఎల్లప్పుడు దేవోడు మనకు ఎల్లప్పుడు సోడు సముద్రా తీరమునందు ఇర్రముద్రా తీరమునందు పారో తరిమి నిన మందు పారో తరి నిన మందు యోర్ధాను దాటి నినమందు యోదానును దాటిన దినమందు హిరికోలిన తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు దావిదు సింహమును నిదిరించి సింహమును ఎదిరించి ధైర్యముగా చీచినప్పుడు ధైర్యముగా చీచినప్పుడు గుళ్యాతును అతమాచీనప్పుడు గుల్లాతును అతమాచీనప్పుడు సౌలుచి తరు మాబడినప్పుడు న్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు తింబపులో ఎలు దానీలు తింబపునులు దానీలు డ్రె కుమేష కవేగో షేడ్ర కుమేష్గో అగ్నిగుండములో వేయబడిన అగ్నిగుండములో వేయబడి నేను నలుగురిగా కనబడినప్పుడు తోడూనున్నాడు దేవోడు మనకు ఎల్లప్పుడు దేవోడు మనకు ఎల్లప్పుడు తోడూగానున్నాడు పౌలు పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలో నున్నప్పుడు తురు చెరలో నున్నప్పుడు ఆ పోస్తులు విశ్వాసులు ఆ పోస్తులు విశ్వాసులు హింసిం పాబడి దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు అలా ప్రైజ్ లాడు థ్యాంక్ యూ సర్వాంగ సుందర సద్గుణ శేఖర సర్వంగ సుందర సద్గుణ శేఖర ఏ సయ్యా నిన్ను సినులో చూచేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రోక్కేదా ఏ సయ్యా నిన్ను సినులో చూచేదా పరవశించి పాడుచు పరవల్లు ద్రోక్కేదా సర్వంగ సుందరా సద్గుణ శేఖరా సర్వంగ సుందరా సద్గుణ శేఖరా ఏ నిన్ను సీయోనులో చూచేదా పరవశించి పాడుచు పరవల్లు త్రోక్కేదా ఏ నిన్ను సియోనులో చూచేదా పరవశించి పాడుచు పరవల్లు త్రోక్కేదా నా ప్రార్థన ఆలకించు నా కన్నీరు తుడచువాడా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడచువాడా నా శోధనలన్నిటిలో ఎమ్మాను ఏలువై నాకు తోడై నిలచితివా నా శోధనలన్నిటిలో ఇమ్మాను ఏలుై నాకు తోడై నిలచితివా సర్వాంగ సుందర సద్గుణ శేఖర ఏ నిన్ను సీయోనులో చూచేదా పరవసించి పాడుచు పరవల్లు త్రొక్కెద పరవసించి పాడుచు పరవల్లు త్రోక్కెద నా శాపములు నా ఆశ్రయపురైతి వాపములు నా ఆశ్రయపురమైతివా నిందల ఏ శాపదు వై నాకు జయ్వజమైతివ నా శోధనలన్నిటిలో ఏ హోషపాతు నాకు న్యాయము తీర్చితివ సర్వంగ సుందర సద్గుణశర ఏ సయ్యా నిన్ను సినులో చూచేదా పరవసించి పాడుచు పరవల్లు త్రోక్కెదా ఏ సయ్యా నిన్ను సినులో చూచేదా పరవశించి పాడుచు పరవల్లు త్రోక్కెదా నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అక్కరలు తీర్చినవా నీరెక్కల నీడకు చేర్చినావా నా అపజయములన్నిటి ే వాణిశివై నాకు జయ ధ్వజమైతివ నా అపజయములన్నీటిలో ఏ వాశివై నాక్ జయజమతివ సర్వాంగ సుందర సద్గుణ శేఖర సర్వంగ సుందరా సద్గుణ శేఖర ఏ సయ్యా నిన్ను సీయోనులో చూచేద పరవశించి పాడుచు పరవల్లు త్రోక్కేదా ఏ సయ్యా నిన్ను సినులో చూచేదా పరవశించి పాడుచు పరవల్లు త్రొక్కేదా పరవశించి పాడుచు పరవల్లు త్రొక్కేదా స్తోత్రం నైనా పరిశుద్ధి మై ఉన్నత దేవ సరస్తి మధుర దివంగల ప్రభు నీకే వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన అమలు పొద్దు నుంచి యేసుప్రభ ప్రతి సంవత్సరానికి మమ్మల్ని కాచి కాపాడుతున్నాం ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రలో రెక్కకింద్ర బ్రహ్మ భద్రపక్ష దేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి నీకే వందనాలు నాయన ఈ రాత్రి కాలము యేసుప్రభ ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభావ వాకించతో మీరు మాతో మాట్లాడండి ప్రభు ఈ స్వరాన్ని మాకు వినిపిచేయండి ఏసు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని సరిచ్చేయండి ప్రభావ మీరే కార్యం జరిగించండి మీ ఆత్మతిపమ్మ కలగచ్చేయండి ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని సాక్షి తండ్రి ఆ రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము వినిపిస్తుందా బ్రదర్ ఓకే ఓకే థ్యాంక్ బ్రదర్ ఓకే రోమా రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మనం మొదటి వచ్చి నుంచి చూసుకుందాము కాబట్టి ఇప్పుడు స్త్రీశేసునందు ఉన్నవారికి ఏ శిక్షే లేదు రెండవ వచనం స్త్రీశ్రీయసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము పాప మరణంలోనూ నియమమును నుండి నన్ను విడిపించను ఎట్లానగా ధర్మశాసనం దేనిని చెయ్యజాలకపోయనో దానిని దేవుడు చేశాను అలలియ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతుంది ఏంటంటే దేవుడు మనని ఏ విధంగా రక్షించిండు అనేది అంశము కదా ఈ లోకంలో మనం ఏది కూడా కాపాడలేదు కదా దేవుడు చెయ్యి లోకంలో చెయ్యనేది ఎవరు చేసారు దేవుడు చేసేండు కదా ఇక్కడ దేవుడు మనతో చెప్తున్న మాట అంశము కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నది ఏంటిదంటే దేవుడు మనని ఏ విధంగా రక్షించుకుండు తన బిడ్డగా సొంత రక్షకుంగా స్వీకరించేండు కదా కదా మనం దేవుడు స్వీకరించేడు కదా దేవుడు స్వీకరించకపోతే మనం ఆయన దగ్గరికి పోలేము కదా దేవుడు ఏర్పాట్లో ఉన్న వారికి దేవుడు స్వీకరించిన వాళ్ళకి కదా దేవుని అనుభవాలు కలిగి ఉంటాయి దేవుడు ఈ రోజు మనతో చెప్తున్నమాట అయితే ఇక్కడ రోమలో ఇక్కడ ఏమంటున్నాడు మరి పౌలు కాబట్టి ఇప్పుడు క్రీసి వేసునందు ఉన్న కదా ఏమంటున్నాడు ఏ శిక్ష విధి లేదు ఎందుకు లేదంటే కింద రాయబడ్డది క్రీసి వేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములను నియమము నుండి మనల్ని విడిపించను కదా దేవుడు ఇక్కడ మనకి ఏమై ఉన్నాడంట కదా ఈ రోజు మనకు ఏ శిక్ష విధి లేదు ఎందుకంటే మనం ఏ స్వీకరిస్తూ రక్తంలో మనం కాబట్టి మనం నీటి మంతులుగా తీసబడ్డము చూడద్దు సొంత రక్షగా మనం ఏసు ప్రభుని కదా దేవుని మనం స్వీకరించుకున్నాం కదా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము సొంత రక్షణ స్వీకరించినందుకు ఇప్పుడు దేవుడు అంటుండడు కాబట్టి మనకి ఏ శిక్ష విధియో లేదు ఎందుకు ఇది క్రీస్తు ఏసునందు జీవించు ఆత్మ యొక్క నియమము ఇది నియమము ఏంటంట కదా ఆత్మ యొక్క నియమం ఏంటంటే పాప మరణంను నియమం నుండి మనను విడిపించను ఎక్కడి నుంచి విడిపించిందంట పాపం నుంచి మరణం నుంచి నియమం నుండి దేవుడు ఏం చేసినట్టే కొట్టి వేసింది మనకి ఏ శిక్ష విధి లేదు ఇప్పుడు కదా ఏ శిక్ష విధియో లేదు పాప మరణములను నియమము నుండి నన్ను కదా ఏం చేశాంటే విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలక పోయను దాని దేవుడు చేసను కదా ధర్మశాస్త్రం నియ ప్రకారంగా చూసినట్టయితే మన కడవలేదు కదా మన మరణాన్ని కాదా మన మరణాన్ని కూడా తీయలేకపోయింది కదా మనకి ఏదైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా చెప్పుకోవాలా కదా ఆనాడు ఎవరికైనా కుష్టిరోగం వచ్చినా కూడా కదా ఒక రక్తస్రావణం వచ్చినా వాళ్ళకి ఎవరైనా చనిపోయినా వాళ్ళ ఊరు బయట బయట ఉండాల్సి పరిస్థితి ఆ విధంగా ఉంటుండే కారణం మరణాలకు వచ్చినా పాపం కదా పాపం చేసిన వారికి కూడా శిక్ష ఉంటుండే కానీ దేవుడు ప్రతి ఒక్క ధర్మశాస్త్రం ఏది కూడా చేయలేదు ఇప్పుడు రక్తస్రావణమైన శ్రేణి వాళ్ళు ఊరి బయటనే వేసేవాడు ఆమెకు రక్తస్రావం అయిపోయేంత వారికి కానీ వాళ్ళు మరి అక్కడ నివాసము అందరితో పాటు ఉండేవాడు కాదు కుష్టిరోగం వచ్చిందనుకో వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు ఊరు అవుతూనే ఉండేవాళ్ళు కదా వాళ్ళ ఊరు మధ్య ఉండేవాళ్ళు కాదు దేవుని సుతించే వాళ్ళు గారు దేవుని సన్నిధికే రాణించేవాళ్ళు కాదు కానీ దేవుడు అక్కడ ఇక్కడ ఏమంటుందంట ధర్మశాస్త్రము చెయ్యనిది చెయ్యాలక కాబట్టి అది ఎవరు చేశారంటే దేవుడు చేసింది మన కొరకు కదా ఏసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి కదా మన పాపములని మన మరణాన్ని నియమాలు ఏం చేసిండో పూర్తి వేసిండు ఆయన రక్తం చేత మనల్ని ఏం చేస్తుంట కడిగి వేసిండు ఆ పాపం నుంచి మన మరణం నుంచి పతక బాధ రోగం కష్టం ఎరుకు ఇబ్బంది ప్రతి ఒకటి దేవుడి ద్వారా ఏమైపోందంటది కొట్టివేయబడ్డది తీసివేయబడ్డది కదా దేవుడు తొలగించేసిండు కాబట్టి ధర్మశాస్త్రము చెయ్యనిది ధోమరాసన పత్రిక మొదటి రెండు వచనాలు ఇక్కడ దేవుడు ఇదే చెప్తుండు కదా ఏమని అంటున్నాడంట ఎట్లనగా ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయాను దాన్ని దేవుడు చేశను కాబట్టి దేవుడు మనకి ఈరోజు ఇంత అనుగ్రహం ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండగలుగుతున్నామో దేవుని సన్నిధిను దేవుడు మన కొరకు ఈ లోకానికి మరణాన్ని పాపాన్ని ఇవన్నీ తీయకపోయిన దాన్ని దేవుడు వేసుకొని దేవుడు కొట్టివేసి మనకి ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా దేవునికి సన్నిధంగా ఉంటున్నాము కదా దేవునికి దగ్గరగా ఉంటున్నామా దేవుని సావసంలో ఉంటున్నామా దేవుని ప్రేమలో మనం ఉండగలుగుతున్నామా దేవుడు ఈరోజు మనం ప్రార్థిస్తా ఉంటాం అన్ని విషయాలు అనేక విషయాలు కదా కాదు ఏ శి కృష్ణలు ఉన్న ఏ శిక్ష విధి ఈజీగా మనము తీసేసుకుంటాం కానీ దీని వెనుకలో ప్రతి ఒక్కటి కూడా మనకు కొరకు దేవుడు ఎంతగానో త్యాగం చేసింది ఈ త్యాగాన్ని ఈ రోజు మనము ఎరగాల చూసుకోవాలా ఇవన్నీ గమనించాలా దేవుడు ఈరోజు నా కొరకు చేసినప్పుడు మరి దేవుడి కొరకు నువ్వు ఏమి చేయగలుగుతున్నావు అక్కడ మనం పరీక్షించుకోవాలా చూడు దేవుడు మన పాపాలని మన మరణాలని ప్రతి ఒక్కటి తీసివేసిండు మన రోగాలని విస్తరణ బాధల్లో శిలువనైనా అనుభవించేసిండు కదా భరించేసిండు మన ప్రాణమే పెట్టేసిండు ఆయన చూడు ధర్మశాస్త్రము చెయ్యనిది కదా దేవుడు చేశను ఇంకేమంటున్నాడు శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించు అనుసరించి నడుచుకొను మన ధర్మశాస్త్రము సంబంధమైన నీ నీతి పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారిని పాప శరీర కారముతో పంపి తన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను చూడు ప్రతి ఒక్కటి దేవుడు ఏం చేస్తుంటావు ఆయన ధర్మశాస్త్ర విధిని నెరవేర్చే పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారిని పాప శరీర లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను కదా శరీరం మందు ఏమేమి ఏం చేసింటే శిక్షగా విధించను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏమంటున్నారు ప్రతి ఒక్క కూడా మనము ప్రతి పాపాని శరీర నేర్చని ప్రతి ఒక్కటి కూడా దేవుడు తీసివేసేడు ఈ రోజు మన కొరకు కాబట్టి దేవుడి మనం ఎట్లా ఉండాలి కదా మనం ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలా కదా దేవుని అంటూ మనము భక్తి కలిగి జీవించాలా కదా మన దేవుడు బలి అయినాడు కదా ఇంకేమంటున్నాడు దేవుడు ఇక్కడ ఎనిమిదో అధ్యాయము వచనంలో ఏమ ఇట్లానే ఏమందుము దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు కదా దేవుడు మన పక్షం విరోధి ఎవడు అని మనము మనం ప్రార్థిస్తాం కదా దేవుడు ఇంతగా శక్తి మనకిచ్చింది ప్రతి ప్రార్థన ఎందుకు అంటే దేవుడు ప్రతి దాంట్లో మనకు మరణాన్ని జయించి మన చేతికిచ్చింది కాబట్టి ప్రతి దాని మీద మనకు అధికారం ఇచ్చింది విజయం ఇచ్చింది కాబట్టి ఈ రోజు మనం ప్రార్థించగలుగుతున్నాం జయించగలుగుతున్నాం ప్రతి ఒక్క కదా దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరన్నారా ఎవరు లేరు కదా ప్రతి ఒక్క సైతాన్ని మీద మనకు అధికారం ఇచ్చిండు కదా ప్రతి ఒక్క దాని మీద కాబట్టి మనం కూడా మన ప్రతి ఒక్క దాని మీద మనం అధికారం పొందుకున్నామంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించే అధికారాన్ని మనకిచ్చిండు దేవుడు చేయాల్సింది మన ద్వారా పెట్టి దేవుడు మనకు అనేకమైన చూపిస్తా ఉన్నాడు మన బలహీనతలు ప్రతి ఒక్కటి కాబట్టి ప్రతి మనకు విజయం కలిగింది ఆ విజయమే ఇక్కడ మనం ఎత్తుకొని ఏం చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క దాంట్లో కదా ప్రతి ఒక్క సమస్యకే కానీ ప్రతి ఒక్క బాధకే కానీ ప్రతి ఒక్క వాక్యనే కానీ మనము ప్రతి ఒక్కటి ఎదిరించుకోగలుగుతున్నాం కానీ దేవుడు అంటున్నాడు మనము ప్రతి మన పక్షంగా ఎవరున్నారు ఎవరు లేరు విరోధి కదా సైతాన్ గారు అనేకమైన విషయాలు చేస్తుంటారు కదా మనం ఎప్పుడైతే దేవుని మనము శిల్వ ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకొని మన పాపాలు ఒప్పుకొని మనం ఎప్పుడైతే దేవుని సంధిలో కూర్చుంటామో ప్రతి ఒక్క సైతాన్ ను జీవితంలో చూడుపునం ఎందుకు అంటే దేవుని మన నామంగి ఆ ఉన్నతమైన నామని మనకి ఇచ్చిండు అనుగ్రహించిండు కాబట్టి కాబట్టి దేవుడు ఈ రోజు అంటూ ప్రతి ఒక్క దాని మీద మీకు అధికారం ఇచ్చినా కదా మనకు విరోధి ఎవ్వరు లేరు కదా మనకు ఏ శిక్ష విధి కూడా లేదు అన్నీ తుడిచివేసిండు దేవుడు మన కొరకు కదా ఇంకో దేవుడు ఇంకోటి మాట మొదటి కొరంతీలు పదిహేను అధ్యాయము మొదటి కొరంతీలు పదిహేను అధ్యాయము ఇరవై భాషంలో ఇప్పుడైతే నిబ్రించే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు కదా దేవుడు ఇక్కడ ఏమైనాడంటే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు నుండి లేపబడి ఉన్నాడు కదా దేవుడు ఇప్పుడైతే నిద్రించిన వారిలో కదా ఎవరు లేచున్నారు ఫస్ట్ గా ప్రథమ ఫలుగా మనకు మృతుల నుండి లేపబడి కాబట్టి దేవుడు మనుషుల ద్వారా మరణము వచ్చను గనక మనుషుని ద్వారానే ఏమైందంటే మృతుల పునరుద్ధానము కలిగను కదా మనుషుల ద్వారా ఏమొచ్చింది మనకు మరణం వచ్చింది కదా మరణం వచ్చాను కనుక మనుషుల ద్వారానే మృతుల నుండి కదా మృతుల పునరుద్ధానము కలిగను కదా ఎవరు దేవుడు ప్రథమ ఫలంగా మృతుల తరువాత మనుషుల ద్వారా ఏమొచ్చిందంటే మరణం ఈ లోకానికి కదా పాత్ర నిబంధన చూసినట్టయితే ఆదాము వల్ల మనకు అనేకమైన మరణాలు సంభవించక్కడి నుంచి స్టార్ట్ అయింది పాపము పాపం వల్ల వచ్చే మరణము కదా దాని వల్ల మనిషిని ద్వారా మరణము వచ్చేది మనిషిని ద్వారానే ముత్తను నుండి పునరుద్ధానము కలిగను ఆ మనిషి ఎవరు యేసు ప్రభువే కదా దాని ద్వారానే మనకి ఏమొచ్చింది పునరుద్ధానము కలిగను ఆదాము అందరూ మిగున మృతి పొందు చున్ మృతి పొందు చున్నారు క్రీస్తు నందు అందరూ బ్రతికి ఇందురు కదా ఎట్లా ఉన్నారట బ్రతికింపబడుదురు చూడు ఎప్పుడైతే నువ్వు ఆదాము వల్ల అందరికి ఏ విధంగా మృతి ఏ విధంగా సంభవించిందో అలాగునే క్రీస్తు అందరూ బ్రతికింపబడుతున్నారంట చూడు క్రీస్తునందు దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి దేవుడు ఏం మరణాన్ని జయించి కదా ఆయన ప్రథమ ఫలంగా మొదటిగా ఆయన లేచిండు కాబట్టి మనకి మృతుల నుండి లేపబడ్డడు కాబట్టి దేవుడు ఈరోజు ఆ మరణం మీద మనకు విజయం వచ్చింది అయితే అలాగని ఆదా నందు అందరు ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అలాగని దేవుని అందు మనకి ఎట్లా ఉందట అనేది జీవం నుంచి దేవుడు మనకు కదా పోచిండు కదా ఇంకేమంటే ప్రతివాడును తన తన వరుసలను కదా ప్రతివాడును తన తన వరుసలను బ్రతికింపబడును ఫలము క్రీస్తు కదా ప్రథమ ఫలం ఎవరు మనకి క్రేసు తర్వాత క్రేసు వచ్చినప్పుడు ఆయన వారము కదా ఎట్లయినామంటే ఆయన వారము బ్రతికింపబడుదురు కదా ఎవరైతే ఆయన ఎందు పక్షంలో ఉంటారో వాళ్ళు ఎట్లా ఉంటారంటే బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన అధి ఇంకేమంటున్నాడు ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కదా ఎట్లయినంటే కొట్టి తన తండ్రి అనే దేవుని రాజ్యమును అప్పగించును అప్పుడు అంతం వచ్చును చూడు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనకి ఏమై ఉన్నాడంట దాంట్లో మనకు సమస్తమైన ఆధిపత్యము సమస్తమైన అధికారమును బలంను ప్రతి దాంట్లో తన తండ్రి దేవుని రాజ్యంకు అప్పగించను ప్రతి కూడా దేవుడు మనకు అప్పగించిండు ప్రతి దాంట్లో క్రీస్తూ మన కొరకు చనిపోయి తిరిగి కథమ కథముగా దేవుడు మన కొరకు చేయబడ్డరు చూడు ప్రథమ ఫలంగా తన ఉన్నందుకు దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మనకు ఆధిపత్యము ప్రతి ఒక్కటి బలము ప్రతి ఒక్కటి దాంట్లో మనకు కలగ చేశారు కాబట్టి దేవుడు అలాగనే మనకు ప్రతి మన విజయం పొంది దేవుని మనం విజయం పొందుకొని ప్రతి ముందుకు మనం వెళ్తున్నాం అలాగనే దేవుడు మొదటి యోహాను మొదటి యోహాను ఐదో అధ్యాయము నాలుగో అధ్యాయము మొదటి యోహాను నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుంచి చూద్దాము ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించి చున్నాము ఎవడైనాను నేను దేవుని ప్రేమించిచున్నానని చెప్పి తన సహోదయం ద్వేషించిన ఎడల అతడు అబద్దికుడవును చూడు చాలా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నాలుగో అధ్యాయము మొదటి యోగాను నాలుగో అధ్యాయం పంతొమ్మిది ఆయనే మొదట మనలను ఏమైనా అంటే కదా దేవుడు మనని ప్రేమించడు కనుక మనము ప్రేమించు కదా దేవుడు మొదట మన ప్రేమించింది కాబట్టి మనం కూడా ప్రేమ స్వరూపంలాగా మనం కూడా ఏం చేస్తుంటే ప్రేమించు కాబట్టి ఎవడేమైనా నేను దేవుని ప్రేమించు చున్నానని చెప్పి తన సహోదరు దురేజించిన ఎడ అతడు కూడా అవును కూడా ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మొదటిగా మనను ప్రేమించను తర్వాత మనకు ప్రేమ కలిగింది కదా ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉంది చూడు ఇక్కడ ఏమంటున్నాడు మనము ప్రేమించుచున్నాము కాబట్టి దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం ఎవరైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఏమవుతాడంటే అబద్ధిక్కుడు అగును ఏ విధంగా ఉన్నాడంటే ఎందుకంటే వాడిలో ఏం ప్రేమ లేదు దేవుని ప్రేమ లేదు కానీ ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడ ఏమా ఏమంటున్నాడు దేవుని ప్రేమ లేదు కదా వాడు ఏం చేస్తు తన సహోదరుని ఏం చేస్తున్నాడు ద్వేషిస్తున్నాడు కదా తన సహోదరుని ద్వేషించిన అతడి అబద్దిక్కుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంట వాళ్ళు అబద్దిక్కులు కదా ప్రతి ఒక్క మోసమే కదా దేవుడు మనని ప్రేమించడు కదా మొదట ఆయన మనల్ని ప్రేమించడు మనం ఆయన ప్రేమించలేదు మొదట ఆయన మనని ప్రేమించిన తర్వాత ఆయన ఎందుకు కదా ఆయన సంకల్పం చొప్పున తన చిత్త మనం ఆయన సన్నిధికి వెళ్ళవలసి వచ్చింది ఆయన ప్రేమించినాం కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళినాం ఆయన ప్రేమ ధరించుకున్నాం మనం కానీ ఇక్కడ మనం ప్రేమిస్తున్నమా అనుషాన్ని మనం అనుకుంటున్నాం కానీ ఎదుటి సహోదరుని మనం ఎప్పుడైతే జసించిన ఎలా ప్రతి ఒక్క దాంట్లో అబద్ధిక్కుడు ఎందుకంటే మోసము కదా వాడు అనుకు తను అనుకుంటున్నాడు నేను ప్రేమిస్తున్నానని కానీ తనలో ఉదయంలో ఏముంది కాఠినం ఉంది ఏముంది ద్వేషం ఉంది కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారంటే అబద్ధిక్కులు కదా వాళ్ళ వాక్యం ఉన్నా చూడు వాళ్ళకు శూన్యమే కదా అబద్ధమే కదా వాళ్ళ వాక్యం చెప్తున్నా అనుకుంటున్నారు నిజం చేస్తున్నా అనుకుంటున్నారు కానీ తన సౌదని ఎప్పుడైతే ద్వేషిస్తాడో వాళ్ళ ఏమైనా అబద్ధికు ఒక దాంట్లో చూడు దేవుని తనిదిరికి మనం వెళ్ళాలంటే కదా దేవుడు మన కొరకు చనిపోయిన మనం జ్ఞా మనము జ్ఞాపకం చేసుకొని కదా దేవుడి పట్ల మనము ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని ఎందు మనము కరెక్ట్ కలిగి ఉండాలంటే ప్రతి మనలో ఏ పాపం కూడా ఉండకూడదు ఎందుకంటే దేవుడు పాపాన్ని జయించడం మనని మరణాన్ని జయించేసినాక మళ్ళా మనము చేయనికి వెనకెక్కి వెయ్య దేవుడు ఎందుకంటే ఇక్కడ సహోదరుని ద్వేషిస్తున్నాడు హృదయం ఏ చిన్నమైనా పాపమున్నా దేవునికి అసహ్యమే కదా దేవుని రాజ్యానికి చేరలేము ఒక మాటకైనా చూడు అనేక మంది మాటల చేతనో దేని చేతనో ఎన్నైనా మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ మనలకు వాళ్ళు ఏడే మాట్లాడినా మాత్రమే మనం దేవించడానికి విన ప్రేమించాల కదా మనం ఏం చేయాలి ఎందుకంటే దేవుడు ప్రేమ ముందు ఎవరు ప్రేమించడు దేవుడు ప్రేమించడు తర్వాత మనము ప్రేమిస్తున్నాం అంతేగాని మనలో ప్రేమ ఎప్పుడూ లేదు కదా దేవుని ప్రేమ ఉన్నాడే ఇప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ప్రేమిస్తున్నా ఆదరిస్తాం ప్రేమిస్తాం జాలి పడతాం దుఃఖపడతాం వారి కొంచెం ప్రార్థిస్తాం కానీ అది ఎవరి ప్రేమ దేవుని ప్రేమ మన ప్రేమ ఉందా మన ప్రేమ కాదు కదా ఎప్పుడైతే దేవుడు ముందుటగా ఆయన ప్రేమించుడు మనల్ని మొదట ఆయన మనల్ని ప్రేమించుడు తర్వాత మనం ప్రేమించగలుగుతున్నాం కానీ ఎందుకంటే ఆయన మనకు ఒక మాదిరి కానీ ఎవరైతే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సోదించ అతడు ఏమవుతుందంటే అబద్ధికుడు ప్రతి ఒక్క మోసమే తను చెప్పేదంతా ప్రతి శూన్యమే కదా అదంతా వ్యర్థమైపోతుంది కదా వాళ్ళు చేసేదంతా అబద్ధమైపోతుంది ఎందుకంటే ఇది మనం అనుకుంటున్నాం కానీ దేవుని దృష్టికి అదంతా పాపము కానీ పాపము మళ్ళా దేవుడు మనం జయించేసింది కదా మన కొరకు మళ్ళా మన పాపం చేయనికే వీలేదు కాబట్టి మనము సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలనే సన్నిధిలో మనం జాగ్రత్త పడాలా ఎందుకంటే ఇప్పుడు దేవుడికి పరిశుభ్రత ఇష్టము పాపం ఇష్టము కాదు కదా ఒక చిన్న పాపమున్నా సహించలేడు దేవుడి సన్నికి మనం చేరలేము కదా అనితో మనం చేయలేము కదా మనలో చిన్న అబద్ధం ఉన్న మనకు కదా ఏమైపోతుందంటే మన జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో పాపం ఉన్నదనుకో దేవుని అందు కదా దేవుడికి అశ్చయం అనుకో మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరము కదా మనం ఏం చేసుకున్న కార్యాలు కూడా అది నెరవేరదు అది మనం నెరవేర్చుంది అనుకుంటాం కానీ కాలేదు ఎందుకంటే దేవుడికి నచ్చదు దేవుడికి ఇష్టం లేదు ఎందుకంటే పాపాన్ని జయించండు కదా మళ్ళీ నువ్వు అబద్ధము మళ్ళా ద్వేషాలు ఇవన్నీ అది దేవునితో సమానం పోల్చుకోలేము దేవుని సన్నిధిలో మనం కూర్చున్నా వేస్ట్ టైం వేస్ట్ ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి వరకు మనం ఎంతో గడుపుతాం దేవుడి విషయాలు చెప్తుంటాం ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తుంటాం మనం అనేకదైనా సేవ చేస్తా ఉంటాం కానీ వీళ్ళు ఎంత చిన్న పాపం ఉన్నది పాపం పాపమే కదా అది మరణానికే దారి తీస్తుంది ఎందుకంటే దేవుడికి ఇష్టం లేనిది మనము చెయ్యలేము ఎందుకంటే మనం ముందుగానే మనం తీర్మానం చేసుకున్నాం కదా దేవుని ఏ శిక్ష విధి లేదు అని మనం అనుకున్నప్పుడు మనం కరెక్ట్ గా జీవించాలా నోటి ద్వారానే కానీ కంటి ద్వారా కానీ చేతి ద్వారా కానీ మన నడక ద్వారా ప్రతి ఒక్కదైనా మనము పరిశుధపరచుకోవాలా అండ్ ఇంకో మాట ఏమంటుండే ఐదో అధ్యాయము రెండో వచనంలో మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆద్ర నెరవేర్చిన వారం మా దేవుని పిల్లలము ప్రేమించుచున్నామని చెప్పి దాని వలననే ఎరుగుదుమా ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు ఇక్కడ ఏమంటున్నాడు మొదటి వ్యూహానం ఐదో అధ్యాయము రెండో వచనంలో మనము దేవుని ప్రేమించు ఆయన ఆదరణని నెరవేర్చిన వారం అయితే మా ఈరోజు దేవుని ఆదరణ నెరవేర్చగలుగుతున్నావా మనం మనము ఈ రోజు గమనించుకుందాము ప్రశ్న వేసుకున్నాము మనం సరి చేసుకున్నాము ఎందుకంటే దేవుడు అంటాడు ఆయన ఆజ్ఞ నెరవేర్చే వాడ మైతిమా నువ్వు దేవుని ప్రేమించుతున్నావు కదా దేవునికి సన్నితంగా ఉన్నావు కదా దేవునితో స్వాగతం చేస్తున్నావు కదా ఈరోజు ఆజ్ఞలు చెప్తున్నాయి ఈరోజు దేవుని ఆయన ఆజ్ఞ నెరవేర్చే వాడమైతిమా మరి ఆయన ఆజ్ఞలు ఏంటివి నిన్ను నిన్ను పొరుగు అని ప్రేమించి నిండు దేవుని సేవించు కదా నువ్వు సేవించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన ఆజ్ఞ నెరవేర్చిన వారి దేవుని పిల్లలము దేవుని పిల్లలను ప్రేమించు చున్నామని దాని వలనే ఎరుగుదాము కదా దేవుని పిల్లలు ప్రేమించు చున్నామని దాని వలనే మనం ఎరుగుతాం కదా దేవుని పిల్లలు ఏ విధంగా ఎరుగుతాం దేవుని ప్రేమించున్నామని దాని వలనే చెప్పగలుగుతాం అదే దేవుని పిల్లలు ఏ విధంగా ఉంటారు అని ఒక ప్రార్థన చెప్పగలుగుతారు ఎవరైనా చేయగలుగుతారు ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉంది ఇప్పుడు అనేక అయ్యో ఈ సిస్టర్ ఇలాంటివి ఈ బ్రదర్ ఇలాంటి వాడు మంచి అని ఎట్లా చెప్పగలుగుతారు దేవుని పిల్లలమని దేవుని ప్రేమ ఉండటం కదా దేవుని ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదాము ఇంకేమంటున్నాడు మూడవ వచనము మనం ఆయన ఆజ్ఞను గాయకొనటే దేవుని ప్రేమించుట నువ్వు దేవుని సంపూర్ణంగా ప్రేమించాలంటే ఏం ప్రేమి ప్రేమించాలంటే నువ్వేం చేయాలా ఆయన ఆజ్ఞలను గాయకొనాలా ముఖ్యంగా నువ్వు ముఖ్యంగా ఆజ్ఞలు గాయకొని దాని ప్రకారంగా జీవించడం దేవుని కదా ప్రేమించటతో దేవునికి దేవుని దగ్గర అయినట్టుగా రాయబడ్డది కదా మూడవ వచనంలో ఆయన మూడవ వచనంలో ఏమంటున్నావు మనం ఆయన ఆజ్ఞలు గరికొనటే దేని ప్రేమించుట ఆయన ఆజ్ఞ భారమైనవి కావు భారమైనయా భారమైన కావు కదా మనం చదువుతూ ఉంటాం అనేకమైన ఆది కాంతి ప్రకటన వరకు బైబుల్ చదువుతూ ఉంటాం అనేకమైన విషయాలు దేవుడు చెప్తా ఉంటాం ప్రేమ అంటే ఏంటి అని కదా ప్రేమ కోసం ప్రాయసపడండి అంటాడు పౌరు వక్తులు కదా ప్రేమ చూపించమంటాడు ఎందుకంటే ప్రేమ చూపుతూనే వాళ్ళు సువార్తకు రాగలుగుతాము సువార్త చేయగలుగుతాము అనేకమైన విషయాలు మనము వాళ్ళకి చెప్తున్న వాళ్ళు మన దేవుడి సంధికి రాగలుగుతారు ప్రేమ లేకపోతే నువ్వు ఏమి చేయరు కానీ దేవుని అంటున్నాడు ఆయన ఆజ్ఞలు బలమైనవా కావు ఆయన ఆజ్ఞలు గైకుండే దేవుని ప్రేమ ప్రేమించుట దేవుని ఈరోజు ప్రేమిస్తున్నావాని నువ్వు అనుకుంటే మరి ఇప్పుడు ఏమై ఉండాలంట ఆయన ఆజ్ఞలను సంపూర్ణంగా గాయకొనాలా ఎన్ని కట్టడాలు ఆయన ఎన్ని ఆజ్ఞలు ఇచ్చిండు మనకి ఏమేమి ఇచ్చాడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనము జీవించే దేవుని ప్రేమించుట దేవునికి మనం దేవుని ప్రేమిస్తున్న మీరు సంపూర్ణంగా నువ్వు నీ మనసు మీద నువ్వు పెట్టుకొని ఈ రోజు నువ్వు అనుకో ఏమని దేవుని ప్రేమిస్తున్నానా లేనా నేను ఈ రోజు ద్వేషిస్తున్నానా కదా తన సహోదరుని ద్వేషిస్తున్నానా ఇతరులను నేను లోపల మీరికి చెప్పుకొని లోపల నేను తిట్టుకుంటున్నానా ఈ రోజు మనము పరీక్షించుకోవాలా కదా దేవుని ఆజ్ఞ ఇక్కడ ఆయన ఆజ్ఞని భారమైనవి కావు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకము జయించదురు కదా దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏమైనారంట లోకాన్ని జయించదురు లోకం ను జయించిన విజయము మన విశ్వాసమే ఈ రోజు నీ విశ్వాసము ఈ రోజు పరీక్షించుకోవాలా ఈ రోజు నీ విశ్వాసం నువ్వు కరెక్ట్గా నువ్వు విజయం పొందినట్టే నీ విశ్వాసం నేను దేవుని అర్థం కరెక్ట్ గా సంపూర్ణ దేవుని ప్రేమించిన కదా దేవుని ప్రేమ మనలో ముఖ్యంగా ఉండాలా కదా ఎదుటి వాడిని మనం ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నామా కదా వాళ్ళని నీచపరుస్తున్నామా కదా వాళ్ళ కోసం మనం ప్రయాస పెడుతున్నాం ఆ దేవుడు మన కొరకు ఇంకోటి ఏమంటాడు అంటే మొదటి పేతురు ఇక్కడ ఏమంటాడు దేవుడు మొదటి ప్రేతురు నాలుగో అధ్యాయంలో క్రీసు శరీరమందు శ్రమ కనుక మీరును అట్టి ఆయుధంగా ధరించుకునడు దేవుడు ఏమైనాడంట శరీరం అందు ఏమైపోడంటే కదా క్రీసు శరీరమందు శ్రమపడాను కనుక మీరును అట్టి ఆయుధంగా ధరించుకోవాలంట ఎట్లా ధరించుకోవాలంట మనం ఆయుధంగా ధరించుకోవాలి ఒక ఆయుధంగా పెట్టుకోవాలంట క్రేసి శరీరం అందుకు శ్రమ పడను మరి నువ్వు శ్రమ పడుతున్నామా ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావా లేదా దేవుడు అడుగుతా ఉన్నాడు కదా దేవుడు పరిశీలించుకోమా ఈ రోజు నేను శ్రమ మీ కొరకు నేను ఈ లోకంలో మరి ఇతరుల కొరకు నువ్వు ప్రయాస పడుతున్నావా అట్టి మనసు ఆయుధంగా మీరు ధరించుకోవాలా దాన్ని ఆయుధంగా మనము పెట్టుకోవాలంట దేవుడు మన కోసం నలగబడ్డాడైనా కదా దున్నబడ్డాడు అది తండ్రికి ఇష్టం అయిందని చెప్తాడు కదా యక్షయాలు చెప్తారు అక్కడ కుమారుని ఎలగొట్టమనడము తండ్రికి ఇష్టమైంది కదా కాబట్టి దేవుడు అంటున్నది అట్టి మనసు ఆయుధము ధరించుకోనండి కదా మనం ప్రతి దేవుడు మన కొరకు శ్రమ పడను ఈ రోజు దేవుని కొరకు మనము ఇతరుల కొరకు మనం ఏం శ్రమ పడుతున్నాం కదా దేవుడు అంటున్న ఆజ్ఞలు భారమైనవి కావు నా ఆజ్ఞలు గై దేవుని ప్రేమించుట కదా కాబట్టి ఈ లోకంలో జయించాలంటే నువ్వు ఏమి ఉండాలంట ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఆయన విశ్వాసమే నీలో విశ్వాసం సంపూర్ణంగా ఉందనుకో ఈ లోకాన్ని జయించగలుగుతావు ఆయన ఆత్మలు నీలో గట్టిగా పట్టుకొని జీవించడం అనుకో నువ్వు అవి ఏ విధంగానే నువ్వు లోకాన్ని జయించుతావు కదా దేవుడు అంటున్నాడు ఈ లోకం వల్ల కూడా నీకు విజయము ఇస్తా అంటున్నాడు ప్రతి ఈ రోజు మనం విజయం పొందాలి అంటే మనం కరెక్ట్ జీవించాలి అని అందు ఒక్కటి కూడా మనము పళ్ళు కూడా పోకుండా వీల్లేదు దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా జాగ్రత్త వాక్యంలో ప్రతి ఈ రోజు మన వాక్యాలన్నీ మనము చదువుతా ఉన్నారు అనేక వాక్యాలు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే హృదయానికి బలమైన మాటలు కదా అది ఈ లోకంలో ఎక్కడ దొరకనివి కదా మన పరలోక మార్గానికి వెళ్ళే మార్గానికి ఇది ఒక దారి అనమాట వాక్యము బలపడుతుంది ఈరోజు ఆత్మ బలపడుతుంది అనేకమైన విద్యాన్ని మనం పొందగలుగుతాం ఈరోజు చూడరాని అన్ని చూడగలుగుతాం ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈ లోకాన్ని ఎప్పుడైతే దేవుడు జయించి మన చేతికించిండో ఆ జయము మనలో ఉన్నది కాబట్టి మనం అన్ని జయించగలుగుతుంది లోకంలో కానీ లోకంలో భయంకరమైన శోధన ఉంది కానీ ప్రతి ఒక్కరి అంటే మనకు విజంగా కలుగుతుంది అంటే అది ఎవరిచ్చింది దేవుడు ఇచ్చింది మనంతర మనం ఏది పొందుకోలే లోకంలో దేవుడు మరణాన్ని జయించి పాపాన్ని జయించి రోమరత్న పత్రిక మనం ఎనిమిదో దాన్ని చదివినప్పుడు అక్కడ ఏముంది దేవుడు జయించి కదా మన కొరకి పాత ధర్మశాస్త్రము చెయ్యనేది దేవుడు చేసింది మన కొరకు మన కొరకు దేవుడు చేసిండు కాబట్టి దేవుడు మనం ప్రతి ఒక్క మనం విజయం పొందగలుగుతున్నాం కదా ప్రతిరోజు వాక్యం ఎత్తుకున్నాం ప్రభా ఏసు కృష్ణ ఈ రోజు అననికే అర్హత ఎక్కడది ఏసు ప్రజ మన కొరకు పాపాల కొరకు కదా చనిపోయిండు మరణం కొరకు చనిపోయిండు కాబట్టి ప్రతి నియమం నుండి మనని విడిపించిండు దేవుడు ఆ పాపము ఆ మరణం నుంచి దేవుడు నియమం నుంచి ఏం దేవుడు విడిపించి ధర్మశాస్త్రం చెయ్యనిది కదా దేవుడు మన కొరకు చేసిండు ఇంత త్యాగం చేసింది ఈ రోజు మన కొరకు దేవుడు ఏమైనాడంట శరీరమందు శ్రమపడను కదా శ్రమపడను కాబట్టి దేవుడు మన కొరకు కదా క్రీస్తు మన కొరకు శ్రమపడను అట్టి ఆయుధం మనం కూడా ధరించుకున్నాం అనుకో ప్రతి మనకు విజయమే కదా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నమాట ఈ లోకంలో చెయ్యింది దేవుడు మన కొరకు చేసిండు ఆ ప్రేమ మనలో పెట్టిండు కాబట్టి ఆ ప్రేమను మనము ప్రతి ఒక్కది దాంట్లో మనము దేవుని జయించాలి అంటే కదా ప్రతి లోకంలో ప్రతి ఒక్క సైతాన్ని మనం జయించాలంటే దేవుని ప్రేమ మనకు చాలా ముఖ్యము కదా ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనము జయించాలా కదా తోటి సహోదరుని మనం ఏం చేయాలా ప్రేమించాలా కదా ద్వేషించదు ప్రేమించాలా కదా మనము దీంట్లో కూడా మనం అబద్దికగా ఉండనికి వీల్లేదు దేవుడు మనతోనే ఈ రోజు మాట్లాడుతున్నమాట చిన్నవాక్యం దేవుడు దీవించును గాక మనం ప్రార్థన చేద్దాము స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నత దేవ సరస్వతి మంత్రుడా జీవంగల ప్రభావ నీకు వందనాలు ప్రభావ ఇంతవరకు మీరు మాతో మాక్యంతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ అయ్యా ఏసుకృష్ణ అందువరకు ఏ శిక్ష విధి లేదు అన్నావు ప్రభ్వ అందరు నీకు వందనాలు ఇచ్చిన విజయం నీకు స్తోత్రం నాయన ప్రతి మేము మేలుకో కలిగి జీవించాలని ఆయన ఈ లోకల్లో పాపము మరణము జయించినావు ప్రభ ప్రతి మీరు ఏసుప్రభ జయించినారు ప్రభ యశు ధర్మశాస్త్రం చెయ్యందే యేసు ప్రభ ఈ రోజు చేసినారు ప్రభ అందుని బట్టి నీకు వందనాలు మా కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభ ప్రాణం పెట్టిన తండ్రి నీకు వందనాలు మీ వాక్యం సరిగా జీవించి మీ లోబడాల ప్రభ మా కొరకు మృతుల నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డారు ప్రభువ అందుని నీకు స్తోత్రం నాయనా ప్రతి మాకు విజయం ఇచ్చినాం నాయనా మరణం మీద మాకు విజయం ఇచ్చిన తండ్రి స్తోత్రము అయ్యా ఏమి చిరునాలు మేము చెల్లించలేం ప్రభువ అయ్యా నీకు వందనాలు ప్రభు తండ్రి స్తోత్రము చెల్లిస్తున్నాం నాయనా తండ్రి నీ ఆజ్ఞ చొప్పున మేము అయ్యా ప్రభా నెరవేర్చ ప్రతి ఒక్క దాంట్లో మేము నెరవేర్చుకోవాలా ప్రభా మా జీవితంలో ప్రభ మేము ప్రేమించాలా ప్రభ నిన్ను ప్రేమించాలంటే ఆజ్ఞను గై కొన్నాం అన్నావు ప్రభావ ఈ రోజు మేము గైకొంటాం ప్రభావ దాని ప్రకారంగా మేము జీవిస్తాం ప్రభావ అయ్యాని ఆజ్ఞలు భారమైనవి కావు నాయనా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన అయ్యా లోకాన్ని జయిస్తాం ప్రభావ జయించిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయనా మా కొరకు ఈ లోకానికి వచ్చి ఏసు ఈ లోకాన్ని ఏసు జయించి మా కొరకు ఇచ్చినావు ప్రభ అయ్యా మేము కూడా విశ్వాసం చేతనే మేము జయిస్తాం ప్రభావ ఆదరణ ప్రకారంగా మేము జయిస్తాం ప్రభా ఎందులో కూడా మేము మోసం పోం ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మేము జాగ్రత్త పడతాం నాయన అందరి బట్టి వందనాలు నాయనా ప్రతి ఒక్క ప్రభా మా కొరకు ఈ లోకానికి శ్రమ పడ్డాం ఇతరుల కొరకు మేము శ్రమపడి మేము ఒక ఆయుధంగా ధరిస్తాం ప్రభావ కొరకు ప్రభ మీరు సహాయం చేయని నా తండ్రి నా వందనాలు ప్రభావ ప్రతి మాకు తోడైన తండ్రి నీకు వందనాలు కొంత దాంట్లో విజయం ఇచ్చినాం చేసు ప్రభావ ఈ రోజు కుటుంబాన్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నావు ప్రభావ అందరి బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి నీకే వందనాలు ప్రభా ప్రతి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం యేసు ప్రభానికే వందనాలు నైనా జీవంగల తండ్రి నీకే స్తోత్రం నైనా ముఖ్యంగా యేసు మాకు ఆరోగ్యాలు ఇచ్చిన ప్రభా అందును నీకు వందనాలు మాకు యసు ప్రభ ప్రతి మాకు తోడైనా ప్రభు అందుని నీకు వందనాలు అయినా ప్రతి ఒక్క సోదరులు మరణ గండాలని మాకు కొట్టి వేసిన తండ్రి నీకే స్తోత్రం మనం సర్జీలోక పెట్టినామంటే ప్రభా ఎంతగానే ఎస్సు ప్రభ మా కొరకు యసు ప్రభ ప్రేమ ఏసు ప్రభ పెట్టిన ప్రభా అందరిని బట్టి నీకు వందనాలు ప్రభ మా కొరకు వేసుకున్న ప్రాణం పెట్టిన తండ్రినికే స్థూత్రం చెల్లిస్తున్నాం నాయన ఏమి తిరుగుదా మేము మేము చెల్లించలేం ప్రభ మీకు తరలో ఒక రాజ్యాన్ని అనుగ్రహించిన ప్రభు తండ్రినికి వందనాలయన తండ్రినికే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క దాంట్లో మేము జీవించి లోబడాలా ప్రభావ ఏసు ప్రభ ఎంద కూడా మేము తప్పిపోవద్దు ప్రభ మే కుటుంబ జన్మగణకం చూడొద్దు ప్రభ నీ గురువు దగ్గర మేము చూడాలా ప్రభావ మేము పరిగెత్తాలా ప్రభ నీ కొరకు నాయన ప్రతి ఒక్క విజయం చూడాలనైనా నా తండ్రి నీకే వందన స్తోత్రం తెలుస్తున్నాం ప్రభ ప్రతి వాక్య మీరు చేయండి ఏసు ప్రభ సహాయం చేయండి తండ్రి నా తండ్రి వందన ప్రభ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానైనా వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఏసు మా ప్రతిమా విషయంలో ప్రార్థిస్తున్నాం నా తండ్రి నీకు వందన భార్య శాంతి సమాధానం నెమ్మది దండి వాళ్ళ జ్ఞాపకం చేసుకొని ఏసు ప్రభా నీకే వందనాలు వాళ్ళంతా శాస్త్రబిగా దేవా ప్రతి ఒక్క దాంట్లో తోనే నడిపించండి వాళ్ళకు విజయాన్ని దయచేయండి ఇంకా జీవించండి ఆశీర్వించి నీ సిద్ధపరచండి నాయన ఏసు ప్రభ శ్రీనివాస ప్రార్థించినాం ఆ కను ముట్టండి ఎక్కడైతే నారాలు లేసు ప్రభ చచ్చుపడ్డే అక్కడ జీవాన్ని పోయండి యేసు ప్రభా నువ్వు ఏసుకృతం ప్రతి ఒక్క కుటువాన్ని నువ్వు బాగు ఈ బిడల్ని మీరు జ్ఞాపకం చేసుకోండినైనా తెలువక తెలిసిన పాపాలతో క్షమించండి నాయన ఏసు ప్రభానికి వందన కన్నులో జీవన రక్త పోషణ దయచేయండి మీ సాక్షి నిలబెట్టండి ప్రభావ ఆ కన్ను బాగా ఉన్గాక విజయాన్ని దయచేయండి నా తండ్రి రేణుకృష్ణ కూడా ముట్టాడి తాకండి మా కన్ను ఆపరేషన్ అంటే అక్కడ సొంతతో దయచేయండి సంపూర్ణంగా ఏసుకృష్ణ నామ రోజుగా నార్మల్తో సహాయించండి ఏసు ప్రభానికి వందనాలైనా ఆ బిడ్డ సాక్షి మీదుగా మా మధ్యలో నిలబెట్టిన విధానం బట్టి నీకే వందనాలైనా ఏసు ప్రభాని మా బిడ్డను నడిపించండి నాయన ఏసు ప్రభానికే వందనాల నేపథ్యం ఒక ఆటంకాలు తొలగించండి సేవలు మీరు బలంగా వాడుకొని వాళ్ళకున్న ఆటంకాలను మీరు తొలగించండి నేను ఓ ప్రభు నీకు కావేశ్వర విషయంలో ప్రార్థిస్తున్నాను దేవా అభిని ముట్టడి తాకండి కుటుంబ భారం అంతా నీ మీద వేసింది ప్రభ ఆ కుటుంబాన్ని యేసు ప్రభ బాగు మీరు సహా మీరే ప్రభు అయానికి వందన వాళ్ళ భర్తను మీరు మార్చివేయండి ఆటంకాలను తొలగించండి ఏసు ప్రభానికి వందన వాళ్ళ పిల్లలందరూ ఆశీర్వదించండి ఏసు ప్రభ వాళ్ళ పోషించి రక్షించి మీ నిలబెట్టండి ప్రభు రాజన్న విషయంలో ప్రార్థనం లీవర్ ముట్టడి తాకాన్ని స్వస్థపరచండి ఆ జాయిండి నుంచి విడుదల పొందాల జవా అవిడక స్వచ్చత విడుదల కలగ చేయండి ఆయన ఆ కుటుంబాన్ని చేయండి జవా రక్త పోషణ మీద ఇచ్చేయండి నిశక్తి చేత మహిమ చేత నింపండి ప్రవ్వ వాళ్ళంతా ఏసు ప్రభాన్ని తండ్రికి వచ్చిన మీరు సహాయం చేయండి మీ సాక్షిని పెట్టేది శోధన మీరు కొట్టివేయండి రైతుల బెదర విషయంలో దేవా కిడ్నీలో ఏసు ప్రభులు ఎవరైనా ముట్టడి తాకండి నీ రక్త పురోక్షణ ఇచ్చేయండి నీ వాకును తప్పించి బాగించే దేవుడి ప్రభ అప్పుడే స్వచ్ఛత ఇచ్చండి ఏసు ప్రభ మరణం చేపిన దేవుడ ప్రభావ అప్పుడే సాక్షి నిలబెట్టిన ప్రభ ఆ ఊర్లో ఇంకా నిలబెట్టండి ప్రభ సేవ కబిడ్డిని బలంగా మీరు వాడుకోండి ఆటంకాలను తొలగించండి లేవనెత్తండి ఓ నా ప్రభు అనికే వందరాలు ప్రభావ గతమని ముట్టండి కామమ్మను తాకండి నాయన వాళ్ళ క్యాన్సర్ రోగం దుర పొందిన కాక మత యేసు ప్రభ మరణాని కొట్టిగేసే దేవుడు ప్రభావ అయానికి ఉందనాలైన ఈ క్యాన్సర్ రోగం ఎంత టిప్పు ప్రభావ దాని ఇష్టంలో గర్జింపబడిన కాక ఏసు సంపూర్ణంగా స్వత విడుదల పొందాలా వాళ్ళ యేసుకృష్ణ నామలలో మీ శాస్త్రివిడిగా నిలబడాలా మీరే కారం జరిగించి మీ నామాలకే మామ తెచ్చుకోండి కుటుంబాల గొప్ప విజయాన్ని మీరు దయచండి అయ్యాన్ని రాకడాతి త్వరలో ఉంది కనుక ప్రభ కుటుంబాలు మీరు జ్ఞాపకం తీసుకోండి నాయన నశి చెప్పిన పథకంబడిని సహాయం చేయండి యేసు ప్రభానికే వందనాలైనా యేసు ప్రభాని రాకడా త్వరలో ఉంది కనుక ప్రభ కుటుంబాలు మారుమారకునే కుటుంబాలు సంపూర్ణంగా మీరు మార్చుకోండి యేసు ప్రభానికే వందనాలైనా ఎన్నో ఆత్మలు మూరుగుతున్నాయి నాయన వాళ్ళంతరినీ తండ్రికి సహాయం చేయండి వాళ్లకున్న బంధ కట్టని వేరగట్టండి ప్రభావ మీరే కార్యం జరిగించండి అయినా ఎంతమంది ఆస్తులు ములుగుతున్న ఆస్తులు ఉన్నాయి ప్రభావ అక్కడ ఎదురు కొత్త తగ్గర పొందును కాకనైనా విజయాన్ని మీరు డైట్ చేయండి ఏసు ప్రభా నీకే వందనాలైనా ఎంతో మంది ఏసు ప్రభ ఎవరి నశటి అగ్నికంచనా పెట్టండి ప్రభ నశించనీకి వీలేదు ప్రభావ వరచుడు అగ్నికంచంఛన పెట్టండి ప్రభు ఏసూ ప్రభు వాళ్ళ కొరకు రక్తం కాసే తండ్రి అయ్యా ఏసు ప్రభ మీరు సహాయాలు చేయండి ఏసు ప్రభ ఎవరు కూడా ఏ శోధన ఏసు ప్రభ రాకుండా సహాయపడండి దేవ రాత్రి కాలం మందు వాళ్ళకు యేసు ప్రభ రక్తపోషం డైట్ చేయండి ఏ దృష్టి ముట్టడానికి అవకాశం లేదు చైతన్యాన్ని ఏసైనా కతి సదికందా బాల వాళ్ళంతా విడుదల పొందినగాక గొప్ప విజయాన్ని మీరు దయచేయండి ఏసు ప్రభానికే వందనాలైనా కుటుంబాల పట్ల గొప్ప విజయాన్ని మీరు దయచేయండి కుటుంబం ముట్టడానికి అవకాశం లేదు సైతానికే ప్రభా వాని కూడా పరిమి కొట్టబడును కుటుంబాల సమాధానం కలుగును గాక భార్య మధ్య సమాధానం ఉందిని కాక పిల్లల మధ్యలో సమాధానం ఉందిను కాక అయ్యాన్ని వాక్యని పంపించి బాగు చేయండి అని జీవం పోసిన తండ్రి వల్ల మీ నెమ్మది దయచేయండి కుటుంబాలు అర్థం చేసుకో మనసు దయ ఇచ్చేయండి మీరు రాక ఏసు ప్రభా వాడు ఏసుప్రభ సైతం అనేకమైన పరిహారంలో వాడు పనిచేయడానికి చేయలేదు ప్రభా చీక శక్తుడు అంచర్లు ఏసరంలో గర్దించండి వాళ్ళతో నెమ్మది శాంతి దయించండి ఏ శ్రూ ప్రభానికే వందనైనా చిన్నపిల్లలు కూడా ముట్టడి తాకండి మీ రక్త పురుషులు దయచండి ఏ సూప్రభానికే ఏ దుష్టుడు ముత్తానికి అవకాశం లేదు ప్రభావ వాళ్ళు ఏశ్వరంలో గర్దిస్తున్న ప్రభా వాళ్ళు కూడా జీవపతి తోడైనండి ఏ శు ప్రభ రాకుండా ప్రభా చిన్న బిడలకు నీ పరోలోకూత్ర కాబ్దలం ఉందని కాక మీ రక్త పురుషం దయచేసి సాక్షి నిలబెట్టండి ఆటంకాలను ఏసూ ప్రభానికే వందలాలైనా ఎంతమంది నశించిపోతారో వాళ్ళు నశించుకోలేక వీలలేదు ప్రభావ వాళ్ళంతా నీ రాజ్యాన్ని కట్టబిడ్డగా వాడబడలేదేవా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించుకోండి నాయనా వాళ్ళ కొరకే లోకానికి వచ్చినావు ప్రభావ ఏసీ ప్రభావికే వందనలాలైనా ఒక్కడ నీతి ఉంటే చాలినో ప్రభావ అయ్యామే మీరు ప్రార్థిస్తున్నాం వాళ్ళ కొరక వేసి ప్రభావ రక్తం గార్చి కనుక ప్రభావ వాళ్ళని కాచి కాపాడండి మీరు భద్రపరచండి మీరు సహాయం చేయని నచ్చండి ఏసు ప్రభానికి వందనా వాళ్ళ కుటుంబాల పట్ల గొప్ప విజయం ప్రభా ఏసు వాళ్ళ కోసం ధ్యానాన్ని ఇచ్చండి వాళ్ళకున్న ఖర్చులను బంధకాన్ని పెట్టివేసి మీరు రక్షించండి ప్రభావ మీరు కాచి కాపాడండి ప్రభావ మీరు సహాయం చేసే దేవుడ ప్రభావ వాళ్ళ కోసం మొరపెడుతున్నాం నాయన జరిగించండి ఈ లోక పాపాలని తీసేసే దేవుడ ప్రభ వాళ్ళ పాపాలని క్షమించండి నాయన ఈ రోజు మేము ప్రార్థిస్తున్నాం నాయన వాళ్ళందరినీ దాపకం చేసుకోండి ప్రభావ ఏసూ ప్రభావానికే వందనని ఈ రక్తం చేత వాళ్ళంతా గొప్ప విద్యాన్ని మీరు దయచేయండి ఏసూ ప్రభావానికే వందనాలు ఆయన ఏ దుష్టుడు ఏసు ప్రభావ ముట్టకుండా కాచి కాపాడి భద్రపరిచి మీ నామానికి మైన పర్సెంట్ బిడ్డగా మీరు వాడుకోండి ప్రభు అయ్యా చుట్టించే నాలుక చుతించబడిను కాక ఉంగని ముఖాలు ఉంగను కాక నైనా ఈ రాత్రి కాలం మీద సహాయం చేసి మీరు రక్షించుకోండి నాయన ఓ నా ప్రభు అనికే వందరాల్ కాల కోసం సుప్రభం ప్రార్థిస్తున్న మీరే చూడ ఉండమని రక్షించుకోమని మీ నామానికే మేము తెచ్చుకోమని ఏ చికి మరి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అవి ప్రార్థనాంశాలు రెగ్యులర్ గా చేసేవి సిస్టర్ అందరి మీకు తెలుసు అది నర్సమ్ సిస్టరు కామమ్మ సిస్టర్ ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్ దేవుడు వాళ్ళిద్దరిని స్వస్థపరచాలా అలాగే రిషిత అనే చిన్న పాపకి ఆ గాయాల నుంచి దేవుడు స్వస్థ తీయాలా రవిచల్ల బెదరికి మంచి ఆరోగ్యం ఉండాలా రేణుకా సిస్టర్ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఆ ప్రతిమ సిస్టర్ వాళ్ళ భర్త మారాలి చిన్న పాపకి సీటు విషయంలో ప్రార్థించండి అలాగే శ్రీనివాస్ అనే బ్రదర్ కి ఆ కంటి సమస్య నుంచి దేవుడు స్వస్థపరచాలా వాళ్ళ భార్య మనసు మారాలా ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని ప్రార్థించండి అలాగే కావ్య సిస్టర్ కుటుంబం గురించి ఆ సిస్టర్ గురించి అలాగే రాజన్ లెవర్ ఆ అది జాండీస్ సమస్యతో బాధపడుతున్నాడు కాబట్టి దేవుడు రాజన్ కూడా స్వస్థపరచాలా ఈ ప్రార్థనాంశాల గురించి ఆ సుజాత రవి బ్రదరు ప్రార్థిస్తారు అలాగే గ్లోరీ సుజాత సిస్టర్ గ్లోరీ సిస్టర్ ప్రార్థించిన తర్వాత రవి బ్రదర్ ప్రార్థించి మనకు ఆశీర్వాదం చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడ మహోన్నతుడ సర్వోన్నతుడా బలవంతుడమైన దేవ నీకే వందనాలు స్తోత్రం స్తోత్రములు నాయన ఏ సాయంత్ర సమయం ప్రభ మాకిచ్చిన ఈ అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మా మధ్యన మీరు దిగి మాతో మీరు మాట్లాడిన దేవ నీకు వందనాలు వేసి అన్న తండ్రి చేత మమ్మల్ని బలపరిచిన తండ్రి నిన్ను ప్రేమించే ప్రభన తండ్రి మమ్మల్ని నిలబెట్టండి మాలోని ప్రతి విధమైన ఆయా ప్రభ సరి చేయండి మా బలహీనతల నుంచి మమ్మలను ప్రభ బలవంతులుగా మార్చండి నా ప్రతి విధమైన శోధనల నుండి మమ్మల్ని తప్పించండి వాక్కు చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు నీకు వందనాలు అయ్యా నేను ప్రేమించు వారుగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభానాథనుడు ఇంకా మాలో ఏ విశ్వాసం కొదువ ఉన్నా కూడా ప్రభ దాన్ని సంపూర్ణం చేయండి నా తండ్రి నీకు సిలవ ధ్యానములు ప్రభ అతండి మమ్మల్ని బలపరుచిన విధానం కొరకు వందనాలు తెలిస్తున్నావు తండ్రి నీకు శ్రమలలో ప్రభ శ్రమపడి ప్రభ మా కొరకు ఎన్నో హింసలు పొందిన అవమానంలో నిందలు భరించిన దేవుడు ప్రభానతుడి మరి నీ కొరకు ప్రభ కూడా మేము శ్రమ పడటకు నేర్పించండి నీకు కృపల జ్ఞాపకం చేసుకోనండి ప్రభ విజ్ఞాపన ప్రార్థనలలో నా తండ్రి ప్రభ ముఖ్యంగా నా తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి నర్సు ప్రార్థిస్తున్నాం నాయన నీకు కృపల బిడ్డలకు జ్ఞాపకం చేసుకోనండి ప్రభ మరి ఇంకా క్యాన్సర్ తో ఇంకా ఎంత మంది ఉన్నారో కూడా ప్రభ వారందరినీ కూడా మీరు ముట్టండి తల్లి ఆ ట్యూమర్ నిభ లేక మీ యొక్క వాక్కును పంపండి మీ అగ్నిచేత దహించి ప్రతి క్యాన్సర్ ట్యూమర్ కాలిపోవాలి వేస్తున్నా ప్రభా బిడ్లకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభ కుటుంబానికి సంపూర్ణ రక్షణ దయచేయండి యొక్క కృపలు జ్ఞాపకం చేసుకోండి వారి కొదువలు తీర్చండి విశ్వాసంలో బలపరచండి ప్రభ పరిశుద్ధాత్మ కార్యంలో వాళ్ళ కుటుంబంలో జరిగించండి ప్రభ మరి రాజన్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం బిడ్డ కూడా మారాలా ఆ జీవితం సరి చేయబడాలా తండ్రి మరి యొక్క జాండీస్ తోటి ప్రభా బిడ్డ సఫర్ అవుతున్నాడు కనుక నాయన ముట్టండి స్వస్థపరచండి ప్రభా యొక్క లివర్ ని ముట్టండి ప్రభ సంపూర్ణంగా స్వస్థత దయచేసి నా తండ్రి ప్రతి రోగం నుంచి విడుదల చేయండి ప్రతి బలహీనత నుంచి విడుదల చేయండి బిడ్డను రక్షించుకోనండి ప్రభాని యొక్క కృపలో వర్జిలుటకు సహాయం చేయండి ప్రభా తన అలవాట్లను మార్చండి నా తండ్రి ప్రభ తన జీవితాన్ని సరిచేయండి అదేవిధంగా ప్రభ ప్రతి మా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆ బిడ్డ విషయంలో కార్యం జరిగించండి ఆ బిడ్డ యొక్క జీవితంలో ప్రభ నా తండ్రి గొప్ప కార్యం జరిగించండి ఆశ్చర్యకారాలు తండ్రి ప్రభావ తన భర్త విషయంలో సహాయం చేయండి తన బిడ్డ సీట్ విషయంలో కార్యం జరిగించండి ఏసీ నా తండ్రి నీకు కృపలో బిడ్డలను భద్రపరచుకోనండి నా తండ్రి ప్రభ ప్రతి ఈవులతో ప్రతి విధమైన తండ్రి నింపండి ప్రభ విశ్వాసంలో స్థిరపరచండి నీకు కృపలు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి నా తండ్రి మరి ఆ బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో దెబ్బలతోటి ప్రభ మరి భయంకరమైన స్థితిలో నుంచి అబ్బాయి మీరు బయటికి లాగినారు మీరు బ్రతికించినారు మీరు జీవంలో పోసినారు ప్రభ ప్రతి విధమైన ఆ నొప్పుల నుంచి కూడా సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ప్రతి అవయవంలో ఏవేవి దెబ్బ తినే ప్రభ అన్నింటినీ ఎందుకంటే సమస్తం చేయగల శక్తి మంతరం నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రతి కార్యంలో మీకు మహిమను మేము చూడాల ప్రభ నీకు కృపలో ప్రతి బిడ్డని జ్ఞాపకం తీసుకుని అలుపులేమి అయోగ్యులేమి ప్రతి ఒక్కరిని ప్రభ మీ రెక్క చాటిన భద్రపరిచిన దేవుడు ఇంతగానో మమ్మల్ని ప్రేమించిన దేవుడు మేము ప్రేమించక ముందే మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఎన్నుకొని మమ్మల్ని రక్షించి ప్రభ మమ్మల్ని నిలబెట్టిన దేవుడవు నీ సాక్షిగా మమ్మల్ని వాడుకుంటున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అతని మనోజ్ బ్రదర్ మరి రేణుక సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నాయన కృపలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభ వాళ్ళ బలహీనతలో మీరు బలపరచండి తన సిస్టర్ విషయంలో ప్రభ తన ఆపరేషన్స్ సర్జరీస్ విషయంలో ప్రభ మీరే కార్యం జరిగించండి ప్రతి నరమును ఎముకను కండరంను మూలుగాను ముట్టండి నాయన ప్రతి అవయవను ముట్టండి ప్రభ సంపూర్ణ స్వస్థత నడినతి నుంచి అధికాల వరకు దయచేయండి కృపలో ఆ కుటుంబంలో జ్ఞాపకం చేసుకొని వర తీర్చండి మరి ఇద్దరి బిడ్డలు ప్రభ ఎదుగుటకు సహాయం చేయండి నీ వాక్యం లో నా తండ్రి ప్రభ స్థిరంగా నిలబడి ముందుకు సాగుటకు సహాయం చేయండి అదేవిధంగా తండ్రి శ్రీనివాస్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన అవిడ యొక్క కంటి చూపును కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభ నా తండ్రి మరి చూపును కోల్పోకుండా ప్రభ మీరు ప్రతి నరంలో ముట్టండినైనా ఆప్టికల్ నర్వ్స్ అన్ని సరి చేయబడాలా ఏ సునామంలో తండి గొప్ప కారం జరిగించండి ఆ సర్జరీల సహాయం చేయండి ప్రభా అతని అబిడకు చూపును దయచేయండి అదేవిధంగా మనోనేత్రంలో కూడా వెలిగించండి నా తండ్రిని యొక్క వాక్యం ధ్యానించి ప్రభా నీ యొక్క తెలుసుకునే ప్రభ నతని ఆ జ్ఞానం దయచేయండి ప్రభా నువ్వు ఎన్నో గొప్ప కారణాలు చేసే దేవుడవని ప్రభా నీది ఎద్దకు వచ్చిన ఎవరిని కూడా నువ్వు ఒట్టిగా వెనక్కి పంపే దేవుడవు కావచ్చు ప్రతి ఒక్కరిని నిండుగా నిండార కుమ్మరించే దేవుడవు నా తండ్రి నీ ప్రభా దీవెనలు విస్తారం నా తండ్రి వేసే నా తండ్రి గిన్నె నిండి పోర్లున్నంతగా మీరు దీవించే దేవుడు ప్రభా నా తండ్రి నీ ప్రతి ఒక్క హృదయం తెలుసుకోనాలా ప్రతి ఒక్క బిడను దర్శించండి కావ్య సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం కుటుంబ భారం అంతా ప్రభ నీ మీద వేసి ఆ బిడ్డ సాగుతుండంగా ధైర్యపరచండి నతండ్రి మనోనిబ్బలం దాయించండి నాయన తన బిడ్డల విషయంలో ప్రభ నతండ్రి ఆ బిడ్డ చేసే పోరాటం మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డల విషయంలో కారం జరిగించండి కుటుంబం రక్షణలోకి రావాలి ఆ భర్త ముఖ్యంగా నతండ్రి నీ యొక్క వాక్యం తెలుసుకుని నీ సన్నిధికి వచ్చి ప్రభ గోజాడే ఆ యొక్క దినం రావాలన్నాయిన నీవు కార్యం జరిగించండి ఆత్మకార్యములు జరిగించేవాడవు ప్రభ నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యంలో ఎంతో గొప్పవి వర్ణనాదీతం నాయన ప్రతి విషయంలో నువ్వు ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదిస్తున్న దేవుడవు ప్రభ ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆత్మ వరములతో నింపిన దేవుడవు ప్రతి ఒక్కరికి వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున నా తండ్రి నువ్వు దయచేస్తున్నటువంటి నీ యొక్క గిఫ్ట్స్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏ బిడ్డను కూడా నువ్వు విడనాడువాడో కా ప్రభ నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు అక్కన చేర్చుకునే దేవుడవు నా తండ్రి నీ కౌగిట్లో ప్రభ మమ్మల్ని అందరినీ తీసుకుని నా తండ్రి మమ్మల్ని భద్రపరిచిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయోగ్యులం మన నా తండ్రి మన బలహీనలం ప్రభ ఎన్నో సమయాలు ఎన్నో సందర్భాల్లో ప్రభ నా తండ్రి మేము పడిపోయినా కూడా తిరిగి మమ్మల్ని నిలబెట్టు వాడు నీతి మంతుడు తిరిగి లేచునని నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రతి విషయంలో కార్యం జరిగించండి ఆటంకపరుస్తున్న ప్రతి అంధకార శక్తులను మంత్ర చీకటి దురాత్మ సమూహాలను ఆకాశ మండలంలో తిరుగుతున్న ప్రతి దురాత్మను కాల్చివేయండి నీ కృపల బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అంత్య దినములలో మేము ఉంటుండగా సాతాను ఎన్నో రకాల శోధనల చేత కుటుంబంలో నా తండ్రి ప్రభ భయంకరమైన కష్టాలు కలుగజేస్తుండగా నా తండ్రి ప్రతి ఒక్క ఆదరించండి ప్రతి ఒక్క కుటుంబంలో నీ దీవెనలు దయచేయండి నీ యొక్క వరకు అగ్ని వలె ప్రభ నా తండ్రి సహాయం పరిశుద్ధ ఆత్మ దేవుడవు ప్రభా నీవు పరిశుద్ధంగా ఉన్నవాడవు మమ్మల్ని పరిశుద్ధంగా మారుస్తున్న దేవుడవు ప్రభ అనుదినము నూతనంగా మా పక్కన మా పట్లను నీకు వాత్సల్యముతో మమ్మల్ని శుద్ధి చేసి నడిపిస్తున్న దేవుడవు నీ రెక్కచాట్న భద్రపరిచిన దేవుడవు నీకు వదనాలయ్యా నా తండ్రి నీ వైపు కన్నులెత్తి ఆశతో చూస్తున్నాయి ప్రభ సహాయం నీ వద్ద మాకు దొరుకును ప్రభ మనుషును ఆశ్రయించడం లేదని ఆయన జీవం దేవుడవు సృష్టిని నిర్మించిన వాడవు ప్రభ నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రతి బిడ్డ జీవితంలో కార్యములు జరిగించండి ప్రతి ఒక్క హృదయ తీర్చే దేవుడు ప్రభ ప్రతి విధమైన రోగములను ఆర్థిక ఇబ్బందులను అతని శారీరక సమస్యలను సామాజిక రుగ్మతలను అన్నిటినీ మార్చేవాడవు ప్రభ అతని కుటుంబంలో శాంతిని సమాధానం దయచేవాడవు ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును అయినా నేను శ్రమలను జయించినని చెప్పిన దేవుడు ప్రభ నతని మేము కూడా ప్రతి శ్రమ నుండి ప్రభ మేము జయను పొందుటకు ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి అగ్నిచేతం ముద్రించండి నాయన నీ కృపల బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి మరి ముఖ్యంగా నా తండ్రి సేవకులు ప్రభ ఎక్కడెక్కడ సేవలు వెళ్తున్నా ప్రభ నా తండ్రి ప్రతి బిడ్డ నుండి యొక్క బలపరచండి వా రాజ్య వ్యాప్తికై ప్రతి ఒక్క బిడ్డను ప్రభను ఒక ఇటుకగా వాడుకుంటున్నావు నీకు వందనాలు ఆ నిర్మాణంలో ప్రభ ప్రతి బిడ్డను అలసిపోనియకు నా తండ్రి వారిని బలపరుస్తూ నూతన బలముతో నింపండి నూతన ఆత్మతో నింపండి నా ప్రభా నతని నీకు కృపావరములు మెండుగా దయచేసి గొప్ప చేయటకు నీకంటే గొప్ప కార్యం నువ్వు వాగ్దానం చేసినావు ప్రభ విశ్వాసం ఉంచి నూతన కార్యం జరిగించేటకు ప్రభ ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ చేత ముద్రించండి మెండైన ప్రభనతని బలమైన శక్తి చేత నింపండి ప్రభ నీకు శక్తిని ఆశ్రయించేటట్టు ప్రభనతండి మేమందరం మీకు సన్నిధికి వస్తున్నాం శక్తి చేత బలము చేత కాక నీ ఆత్మచేత కార్యములు జరిగించేవాడ మమ్మల్ని శక్తి చేత బలము చేత ఆత్మచేత నింపండి ప్రభ బలపరచండి ముద్రించండి నీకొరకు ప్రత్యేక జనాంగంగా నిలబెట్టుకున్నామని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి సమయమందు ప్రతి ఒక్క కళ్ళం మినిస్ట్రీలో ప్రతి కుటుంబాన్ని మీరు బాధ భద్రపరచండి మీరు ఎక్కలు చాటున కాపుదలతో నడిపించండి మంచి నిద్ర దయచేయండి ప్రభా వారి గృహంలో చుట్టూ వాడి పాడకల చుట్టూ మీకు అగ్నిని కంచెగా వేసి దురాత్మలను బంధించి నీ కొరకై ప్రభా మహిమతో ప్రభాన తండ్రి కార్యములు జరిగించుటకు ప్రతి ఒక్క బిడ నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో పరిశుద్ధ నామమైన ఏసునామలు చెల్లిస్తూ ఏసయ్య నీకు పద సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ స్తూద్రం పరిశుద్రజానికి వందనాలు తండ్రి ఈ స్జానికి స్తూద్రం దేవ ఈ క్రిష్ రజానికి వందనాలు తండ్రి వాక్యం ధర మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు వాక్యం సరంగా మేము జీవించాలి అది మా జీవితంలో అవర్వించుకోవాలి ఇతరులకు మేము ప్రకటించాలి అలాంటి జీవితం మీరు మాకు దయచేసి దేవానికి స్థూద్రం మా ద్వారా నామానికి మహిమ కళాన దేవ దేవానికి స్తోద్రం దేవా ఈశ్వరజానికి వన్మనాంతండి ముఖ్యంగా కామమ్మ సిస్టర్ ముట్టి తాకి స్వస్థ పరచండి బుడదలా దయచేసి ఆ కుటుంబాన్ని దేవా నరసమ్మ సిస్టర్ ముట్టండి దేవా ఏ స్రజానికి ఉదరం దేవా క్యాన్సర్ నుంచి విడుదల పొందాలి దేవ మరి వందనాలు తండీ అది చిన్న ఆపరేషన్ వల్లనే అయిపోతుంది అంట దేవాది కార్యం చేసిన దేవుడు వందనాలు తండీ అవిడకి మరి ఆపరేషన్ కూడా సక్సెస్ కావాలి ఏ మీరే కార్యం జరిగించి ప్రతి కొట్టివేసి ఆ కుటుంబాలను కూడా మీరు రక్షించుకొని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ స్రజానికి ఇస్తూ దేవా ఏ స్రజానికి వంద రా కూడా ముట్టండి దేవాన్ని కిస్తూ ఉదరం ఆ కుటుంబాన్ని కూడా మీరు అప్పుడన్ను ముట్ ముట్టండి తాకండి ఆ కిడ్నీ ముట్టండి దేవా అక ఏ స్రజ హార్ట్ ముట్టి తాకి స్వస్థ అలా మనమరాలను కూడా స్వస్థపరిచి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షణ దయించండి దేవా అక్కడ రజన్ బ్రదన్ కూడా ముట్టండి దేవా ఆ ముట్టి తాకి స్వస్థత విడదలా దండి దేవాన్ని ఎక్కిస్తూ ఉద్రం దేవా ప్రతి మిస్టర్ ముట్టండి తన భర్తను ముట్టండి ఆ కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయచేసి ఆ యొక్క కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజాని దేవా ముఖ్యంగా దేవ మన జిబుల సిస్టర్ని ముట్టండి ఆ సిస్టర్ ని తల ముదులుకుని నరికాల వరకు ముట్టండి నర నరాలోని రక్త పురోషణ దయచేసి ఇవా మీరే స్వస్థత విడదల దయచేసి దేవాని కృపల భద్ర దేవా కుటుంబం సేవల బలంగా వాడుకొని దేవా కుటుంబం రక్షించుకొని రావిశుద్ధ పరచుకోండి ఏ సజానికి స్తోదరం దేవా ఏ వందనాలు తండీ ముఖ్యంగా దేవా కావి ముట్టండి దేవా దేవా అన్నన్ని ముట్టండి అబడంగా మారుమన్స్ రక్షణ దండి ఇచ్చిన సంతానాన్ని ముట్టండి వాళ్ళ కృపలో భద్రపరచుకుని మంచి జ్ఞానం దయించండి దేవానికి ఇస్తూ ఉదరం దేవా ఆ కుటుంబాలన్నీ రక్షించుకొని దేవాన్ని రాకడా సిద్ధపరచుకోండి ఏ స్రజానికి ఇస్తూ ముఖ్యంగా శ్రీనివాస్ బ్రదర్ను ముట్టండి దేవా ఆ బిడ్డ తల మొదలుకొని అధికాల వారికి ముట్టండి నర నరాలు రక్త ప్రోషణ దయించండి దేవా దేవాని గాయంలో స్వస్థత ఉంది దేవా నీ గాయపడిన అసంత బిడ్డను ముట్టి తాకి స్వస్థత దయించండి తన భార్య ముట్టండి దేవా సమాధానం కలిగి బుండాలే దేవానికి ఇస్తూ దేవా ఏ సజానికి ఉందన సమాధానం మీరు దయచండి నా కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయచేసి ఆ కుటుంబానికి మీరు రక్షించుకొని దేవానికి ఇస్తూ దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి మరి ముఖ్యంగా కేవీపేమ్ నుండి ప్రత్యేక బ్రదర్ సిస్టర్స్ ని ముట్టండి వాళ్ళందరికీ మీరు తోడండి ప్రత్యేక అవసరతల్ని మహిమల వాళ్ళ పక్షిని తీర్చి దేవ ప్రాథమిక దుపానికి చేర్చుకొని మా ద్వారా నిన్న ఆమానికి మహిమ తెచ్చుకోమని ఏసుకృష్ణ తండ్రి ఆమె ప్రజరాడు బ్రదర్ సిస్టర్ ప్రైస్ లో ఈ అయ్యన్న బ్రదర్ డ్రాప్ అయినట్టున్నాడు నతానియల్ బ్రదర్ మీరు ప్రార్థించే ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ అక్క క్లోరి అక్క అన్నలేడా స్తోత్రమైన ప్రేమగల తండ్రి పరిశుద్ధ కరుణ మేడాకు పాకానికి రాజా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం తండ్రి హయామకల సమయంలో మీరు వాకుల ద్వారా మమ్మల్ని బలపరిచుతులు చెల్లిస్తుంటున్నాం కృతజ్ఞతలు అర్పిస్తున్నాం ఈ ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభు హయామీ స్థుతులున్న తండ్రి మా హృదయంలో భద్రపరచుకొని వాక్య రీతిగా మేము నడుచుకొని మా జీవితాలను సార్థకం చేసుకుంటకు సహాయం అనుగ్రహించండి ప్రభు మేము ఈ లోకంలో నా తండ్రి ఉండగానైనా ఈ పరిశుధాత్మ సహాయముతో ప్రభు పవిత్రంగా ఉండటం సహాయం అనుగ్రహించండి మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి ప్రభు తండ్రి మమ్మల్ని మీ నామానికి మైమతి చిబిడంగా వాడుకునే తండ్రి ఎవరెవరైతే నా తండ్రి అనారోగ్యంగా ఉన్నారో వారిని జ్ఞాపం చేసుకోండి సమస్య ఇస్తాను బట్టి క్యాన్సర్ నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థ హృదయం చేయండి కమ్మం శ్రీస్టర్ ముట్టి తాకి స్వస్థపరచండి ఆయన మంచి ఆరోగ్యాన్ని దయచేసి ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రవిచిల్ల బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆయన ఇబ్బందులన్నీ తీసివేయండి ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభు స్తోత్రం ఆయన అలాగే అలా మన్మరాలిని ముట్టి ఆయన గాయాలతో ఉండగా స్వస్థపరచినందుకు స్తోత్రము నా తండ్రి ఇంకా సంపూర్ణ స్వస్థ హృదయం చేయమని నేను సిస్టర్ మా బ్రదర్ని మట్టి ప్రార్థిస్తున్నాం కానీ వారిని కూడా మట్టి థ్యాంక్స్ వస్తపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావర మిక్స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన ఇంకో సిస్టర్ గురించి ప్రభావ కుటుంబాన్ని కట్టండి సమాధానం నా తండ్రి నెమ్మది దయచేయండి వారితో మీరు మాట్లాడి రక్షించుకోండి ప్రభావ మీకు స్థితరం ఆయన మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం ఇంకా ఎవరైనా ఉంటే ప్రభావ వారి కావే సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం అయినా వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ఇలా భర్తను మార్చండి నా కుటుంబానికి రక్షణ భాగ్యం చేయించి నా పిల్లల ముట్టి తాకి స్వస్థపరచాను స్టడీలో మీరు తోడు అయ్యమని ప్రార్థిస్తున్నాం తనకి నీకు చెల్లిస్తున్నాను ఆయన ఇంకా ఎవరైనా అనౌారోగ్యంతో ఉంటే మీరే ముట్టి తాకి స్వస్థపరిచి ఆయన నీవే నిజమైన దేవుడు అని నమ్ముటకు విశ్వసించి నీ రక్షణ పొందుటకు సహాయం అనుగ్రహించి వారితో మీరు మాట్లాడి ఆయన ఇవే రక్షించుకోనమని తనకి వారి ప్రయాసపడిన ఆయన నీ స్వార్థను ప్రకటించిన ప్రభు మరిన్ని బిడ్డలను అందరినీ బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఎందుకంటే ట్రైబల్ మీరు తోడయండి నడిపించిన దేవుడు నాయన మీకు స్తోత్రం ప్రభు మరి ఇంత సాహసం ఎవరు చేయట్లేదు ప్రభు మరి మీరే తోడయండి నడిపించిన స్థుతులు అర్పిస్తున్నాం కేబీబీఎం లో ఉన్న ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకొని ప్రభు మీ సాక్షిగా ఇలబెట్టుకోవాలని రాత్రికాల సమయంలో మీకు సన్నిధి మాకు ఇచ్చినందుకు స్థుతులు అర్పిస్తూ స్తోత్రము దేవ మమ్మలమేం తగ్గించుకుంటూ ఏం చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సకల పరిశుద్ధులకు సదా తోడ తోడయుండి నడిపించి ఆదరించింది కాక ఆమె టెన్త్